ీ గురుభ్యో నమ హరి ఓ గణానామహే జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోతిభ్రీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరంపరాస్ ఋషిర్బహుధ గీతం ఛందోర్నివిధై పృథక్ బ్రహ్మసూత్రపదై హేతు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపము యొక్క విచారము చాలా ఆవశ్యకము అనే విషయాన్ని నేను అనేక అనేక రకాలుగా విస్తారంగానే చెప్పి ఉన్నాను అయినా కూడా మనకి సమాజంలో సమకాలీన సమాజంలో ఉండే స్థితిగతుల్ని బట్టి అయితేనేమి లేక ఒక విషయాన్ని లోతుగా పరిశీలించే అలవాటుని బట్టి అయితేనేమి మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన వస్తూ ఉంటుంది కనుక హేతుబద్ధి వినిశ్చిత భాష్యంలో సో చూడండి మనము ఆ మానవ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది జీవితానికి సంబంధించిన చదువు దీంట్లో లక్ష్యం ఏమిటంటే జీవితాన్ని అర్థం చేసుకుని తద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవడం వద్దండి వద్దండి వద్దు చాలు ఎక్కువ కాలం మామూలుగా ఈ టీవీ వాళ్ళు వాళ్ళు తీసేప్పుడు వాళ్ళకి చాలా కాంతి అవసరం ఉంటుంది మనకు అంత కాంతి అర్థం థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనం జీవితాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు వేదాంతం యొక్క వేదాంతానికి కర్మకాండ ఉపాసన ఉపాసన కర్మ ఉపాసన జ్ఞానము మూడు ఉన్నాయి కదా కర్మ ఉపాసనల యొక్క ఫలము అదృష్టంగా ఉంటుంది అంటే పరలోకానికి సంబంధించి ఉంటుంది సాధారణంగా జనరల్ ఈ కర్మ చేస్తే మీకు స్వర్గం వస్తుంది మీరు ఇప్పుడు దానం చేసినట్లయితే మళ్లీ జన్మలో మీకు సంపద లభిస్తాయి అలాగే ఇప్పుడు దానం చేస్తే ఇప్పుడే లభిస్తాయని కాదు లేదా ఇప్పుడు దానం చేస్తే ఇప్పుడు ఉన్న కొంత తగ్గుతుంది ఏ మేరకు మీరు దానం చేస్తారో ఆ మేరకు మీ దగ్గర ఉన్న సంపద తగ్గిపోతుంది కానీ మీకు మళ్లీ జన్మలో లభిస్తాయి అవన్నీ అదృష్ట ఫలము కర్మ కర్మ ఉపాసన కూడా అంటే మీరు ఏదైనా దేవతను ఉపాసన చేశారనుకోండి ఇప్పుడు అర్జెంటుగా ఏదో అయిపోతుందని కాదు పరజన్మలో పరలోకంలో మీరు ప్రయోజనం ఫలం లభిస్తుంది కానీ వేదాంతం అలా కాదు జ్ఞానం అలా కాదు జ్ఞానం యొక్క ఫలము దృష్టం ఇప్పుడు ఇక్కడ మీకు జీవితాన్ని సుఖమయం చేయడానికి తర్వాత సంసారంలో బంధము కలిగించే అంశములు ఏవైతే ఉంటాయో వాటి నుండి విముక్తిని పొంది శాంతి సుఖము ఇప్పుడు ఇక్కడ మనం పొందవలేము దానికి ఉపాయం వేదాంతం వేదాంతం దృష్టఫలం అదృష్ట ఫలం కాదు తర్వాత పనిలో పనిగా ఇక ఇహలోకము పరలోకములైన పరలోకము అనే ఈ జంజాట నుంచి విముక్తి అయిపోయి సర్వాత్మభావాన్ని పొంది ఉంది కాహలోకం పరలోకం అనే సమస్య అయిపోవడం అది అంతిమ ఫలం ఇమీడియట్ ఫలం ఏమిటి అంటే సంసార బంధము నుండి విముక్తి అనగానేమి అంటే సుఖముగా శాంతిగా జీవించగలిగిత అది వేదాంతం యొక్క ప్రయోజనం క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమును ఆ దృష్టితో మీరు చూడాల్సి ఉంటుంది అందుగురించే శ్రీకృష్ణుడి చెప్పిన భగవత్పాదులు హేతు మధ్య వినిశ్చితైహన్ అంట మీరు యుక్తియుక్తంగా ఆ తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి ఉంటే అలలోకగా సించాయగా తెలుసుకుంటే సరిపడదు దాన్ని సాత్యంగా బాగా లోతుగా బుద్ధికి వచ్చే విధంగా మనం తెలుసుకుని ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి మానవ జీవితాన్ని నేను చాలా క్షుప్తంగా మీకు వర్ణిస్తాను మనము బ్రతుకు తెలువ ఏదో ఒకటి సంపాదించుకోవాలి ఏదో ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే కూలి పనిలో ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒకటి చేసి పది రూపాయలు సంపాదించుకుని భార్య పిల్లలతో సుఖంగా ఉండడం అవసరం కాబట్టి బ్రతుకు తెరువు అన్నది అత్యావశ్యకం ఒకరు డాక్టర్ అవ్వచ్చు ఆటో నడిపేవాడు ఏది ఏ రూపంగా ఉన్నా కూడా ఒక జీవిక అనేది ఆవశ్యకము నెంబర్ వన్ నెంబర్ టూ డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడం అంతటితోటి జీవితాన్ని ముగించకూడదు అలా అర్థకామ పరంగా ముగించకూడదు జీవితంలో ధర్మము అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే అది ఎలా ఉంటుంది అంటే మనం ఏదో చేతనైనంతలో ఏదో పూజ దేవుణ్ణి పూజించటము విద్యార్థులు చేస్తూ ఉంటాము ఏదో తీర్థయాత్రలు అని దానాలు చేస్తూ ఉంటాము ఉండాలి మస్ట్ తర్వాత ఏదో మంత్ర జపం అనే ఉపాసన గాయత్రి ఉపాసన గాయత్రి జపం అలాగే ఉన్నమ శివాయ ఇత్యాది చెప్పము చేసుకోవటం అది కూడా అవసరం ఆల్ దట్ మస్ట్ ఇదే కర్మ ఉపాసన కూడా ఉండాలి జీవితంలో రెండవ అంశము మొదటి అంశం ఏమిటి డబ్బు సంపాదించుకుని సముచితమైన భోగములను విధోచితంగా అనుభవిస్తూ భార్య భర్త సుఖంగా ఉంది అది మొదటి ఆస్పెక్ట్ రెండవది జీవితంలో తప్పనిసరిగా చెప్పిందే చెప్తున్నాను నేను తప్పనిసరిగా కర్మ ఉపాసన యోచితంగా ఉండగలను ఇంతవరకు సరిపడిందండి ఇప్పుడు ఒక ప్రశ్న ఉదేషన్ మేము చేసుకున్న పూజాధికము కాలకపోతే ఇంకొంచెం ఎక్కువ పూజ చేస్తాము మేము చేసుకున్న దాన ధర్మాలు ఒకవేళ తక్కువ మరిన్ని దాన చేస్తాము తీర్థయాత్రలు నదీ స్నానములు అవసరం అయితే ఇంకొంచెం ఎక్కువ చేస్తాము అలా చేయటం వల్ల జీవితానికి చరితార్థత కలుగుతుందా అర్థమైన ప్రశ్నలు చేస్తున్న పూజల కంటే మరిన్ని పూజలు దాన ధర్మాల కంటే మరిన్ని ఎక్కువ ధన ధర్మాలు మరిన్ని తీర్థాకరణలు మరిన్ని పుణ్యకార్యాలు చేసేస్తే మరిన్ని మంత్రజపాలు మరిన్ని ఉపాసనలు చేసేస్తే జీవితం చరితార్థం అయిపోతుందా ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం మీరు లోకంలో ఉండే ఈ ఆధ్యాత్మిక గురువులు చాలా మంది ఉన్నారు కదా ఆధునిక కాలంలో ఆధునిక కాలంలో అధ్యాత్మ విద్య కూడా బజారు సరుకు వలే టీవీల ద్వారాను ఆ మరో ఆధునిక మీడియా ద్వారాను అదే అందుబాటులోకి వస్తూ ఉంటుంది బజారు సరుకు వలే అన్నానని దాని ఏదో తక్కువ చేశానని మీరు అనుకోవద్దు దట్ ఈస్ నాట్ ది ఐడియా మీకు బజార్లో సరుకులన్నీ ఏ విధంగా అయితే ఎక్కువ అందుబాటులోకి వస్తూ ఉంటాయి మీరు ఇంట్లో కూర్చొని కూడా అవి తెప్పించుకోవచ్చు వినోదం కూడా మేము ఒంటింట్లోకి వచ్చేస్తుంది వినోదం టీవీ రూపంగా సో ఈ విధంగా ఆధునిక కాలంలో అన్నీ కూడా బాగా అందుబాటులోకి వస్తాయి సరిగ్గా అదే విధంగా ఈ పూజలో కూడా బాగా అందుబాటులోకి వస్తాయి మరింత ఎక్కువగా మీరు చేస్తే ఎక్కువగా చేసుకోగలుగుతారు ఈ తర్వాత ఆధునిక కాలంలో ఈ అధ్యాత్మ గురువులు మఠములు ఆశ్రమములు దేవాలయములు చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఉన్నాయి ఆ కారణంగా సమాజానికి సో మరిన్ని పూజలు మరిన్ని ఉపాసనలు అందుబాటులో ఉంటాయి ఈ ఊ ఈ ప్రశ్న చాలా ప్రముఖమైన ప్రశ్న అవుతుంది మీరు ఎవరినైనా మహాత్ముల్ని సాధు సంత్ణి అడిగినట్లయితే వాళ్ళు ఎవరిని చెప్తారు కాబట్టి మేము పూజలు కాకుండా మీరు కొత్తగా చెప్తున్న పూజలు కూడా నేను చేస్తే మేము చరిత్రార్థలమైపోతామా అంటే అసలు ఇంకా ఏమైనా కొత్త కొత్త ఉపాసనలు మీరు చెప్పేది ఏమన్నా నేను చేస్తున్నాను చేస్తే నేను కృతార్థన అవుతామా అంటే ఎస్సం చేస్తాను కాబట్టి ఆ ప్రశ్నను మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రశ్న యొక్క సందర్భం మీకు అర్థం కావాలి చేస్తున్న పూజల పూజాధిపము కంటే మరింత ఎక్కువగా పూజాధిపం చేయటం ద్వారా మనిషిలో మనిషి జీవితంలో పరివర్తన వచ్చి సుఖశాంతులు కలుగుతాయా ప్రశ్న మీకు అర్థమైందండి ఆ ప్రశ్న సముచితమైన ప్రశ్నను మీరు అనుకుంటున్నారా లేదా అది పెద్ద ఇంపార్టెంట్ రావాలనుకుంటున్నారా ఆ ప్రశ్న సముచితమైన ప్రశ్నను అనుకుంటున్నారా అయితే సమాధానం చెప్పంటారా నో నో ఆ విధంగా మీకు జీవితంలోకి చట్టాత్పక సిద్ధం ఈ వ్యూ ఆఫ్ దాట్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు క్షేత్ర క్షేత్ర జ్ఞయో జ్ఞానం యొక్క జ్ఞానం మతం అమ్మ అంటే మీరు జీవికకి సంబంధించి జీవికను నిర్వహించటానికి కావలసిన జ్ఞానాన్ని అంతా లేదా ఎంఎస్సి ఓ లేకపోతే ఎంత ఎక్కువ లేకపోతే ఏది ఆ జ్ఞానాన్ని సంపాదించారు కర్మకాండ చేయటానికి కావలసిన జ్ఞానాన్ని అంతా లేదా కర్మకాండ జ్ఞానం కలవాడు మీ అధ్యయనంలో ఉన్నాడు మీ చేత కర్మలు చేయించడానికి ఉపాసనలకు సంబంధించిన జ్ఞానము మంత్రాలు ఇవి ఉపదేశాలు చూసుకుని మీరు అది కూడా సంపాదించారు కాబట్టి సరిపడుతుందా సరిపో మరి నీకేవిటండి జ్ఞానం ఉంటుంది ఇంతకంటే జ్ఞానమే ఉంటుంది ఉద్యోగం కోసం ఎంఎస్సీ చేశారు బిహెచ్డి చేశారు కర్మకాండ సంధ్యావనం నేర్చుకున్నాము లేకపోతే పూజాది ఏదో మంత్రజపాలు ఉపాసనలు చేసుకున్నాము ఇంక జ్ఞానం అంటే ఇంకే ఉంటుంది జ్ఞానం మరి ఇది ఈ జ్ఞానం సరిపడదా సరిపడదు ఇంకో జ్ఞానం ఉన్నదా ఉన్నది అయితే మరి ఈ జ్ఞానం ఏమిటి ఈ జ్ఞానం సెకండరీ ఆ జ్ఞానమే అసలైన జ్ఞానం అంటే ఇంతదాకా మేము సంపాదించిన జ్ఞానం అంతా కౌన్స అది ఏం జ్ఞానం అందుకారు దాన్ని అదే అసలైన జ్ఞానం అది కాదు కాబట్టి ఈ అధ్యాత్మ జ్ఞానం అనేది ఏదైతే అది ఉన్నప్పుడు మాత్రమే మానవ జీవితానికి ప్రతాప్త సిద్ధిస్తుంది సత్యాన్వేషణ ఈ అధ్యాత్మ జ్ఞానము సత్యాన్వేషణ మీరు కర్మ చేసేప్పుడు సత్యాన్వేషణ ఏముంది ఏమీ లేదు మీ కోరికలను పూర్తి చేసుకునే ఉపాయం మీరు వెతుక్కుంటున్నారు తప్ప మీరు సత్యాన్ని ఏమీ అన్వేషించినట్టు ఉద్యోగం డబ్బు సంపాదించే ప్రయత్నంలో సత్యాన్వేషణ ఏమీ లేదు బ్రదుగుదరుగుతూ చేయాల్సిందే చేస్తున్నారు మంచిది అవసరమే కానీ సత్యాన్వేషణ ఎక్కడ ఉన్నది లేదు ఏవో ఉపాసములు మంత్రాలు తంత్రాలు చేశారనుకోండి సత్యాన్వేషణ అవుతుందా అవదు పైగా ఆ రెండు అంశములు ఉన్నాయి చూసారా జీవితంలో అక్కడ కొంచెం మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే అవి మిమ్మల్ని బంధించేటువంటి ప్రమాదము కాదు ఇప్పుడు చెప్తున్న ఈ జ్ఞానం లేని సందర్భంలో చాలామంది డబ్బు సంపాదించడం భోగాలను అనుభవించడమే జీవితానికి చరితార్థమనుకుంటారు అంత పొరపాటు అదే కానీ ఒక వాళ్ళు సంసార బంధంలో చిక్కుకుని చాలా హింసను హింసకు గురైతే చాలామంది కర్మలు ఉపాసనలు చేసేసుకుంటే సరిపడుతుందని అనుకుంటారు వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జ్ఞానము సుతరాము లేని సందర్భాలలో వాళ్ళు కూడా యాంత్రికమైనటువంటి కర్మలను చేసుకుంటూ యాంత్రికంగా కర్మలను చేసుకుంటూ అంధవిశ్వాసాలకు లోనై విజ్ఞానం ఏమీ లేని విధంగా ఉపాసనల్ని వాటిని చేసుకుంటూ సో తర్క విరహితమైనటువంటి అంటే ఆలోచన హేతువు లేనటువంటి జీవితాన్ని దొరుకుతూ వాళ్ళు కూడా పెద్ద పెద్ద విజ్ఞాన యాగాలు చేసిన వాళ్ళు కూడా సంసారం యొక్క బంధంలో చిక్కుకుని ఉంటారు కాబట్టి సత్యాన్వేషణము అత్యావశ్యకము దేని యొక్క సత్యము అంటే ఈ జగత్తు యొక్క సత్యం ఏమిటి ఇది ఎలా కనపడుతోంది కదా ఇది ఎంతవరకు యథార్థము దేవుడు అనగా అసలు ఈ జగత్తుని దేవుణ్ణి తెలుసుకోవలసిన నేను ఈ మూడింటి యొక్క సత్యాన్ని అన్వేషించాలి సత్యాన్వేషణ లేని జీవితము ఎంత ధనమును సంపాదించిన ఎన్ని భోగాలను అనుభవించిన ఎన్ని కర్మలను పుణ్యకర్మలను చేసిన ఎన్ని ఉపాసనలను చేసినా కూడా కృతార్థము కాజాలదు సత్యాన్వేషణ అత్యావశ్యకము మానవ జీవితంలో అయితే ఈ సత్యాన్వేషణ దేంతో మొదలు పెట్టాలి అధ్యాత్మంతో మొదలు పెట్టాలా నేనుతో మొదలు పెట్టాలా లేకపోతే జగత్తుని వెతికి జగత్తుని పరిశీలించే సత్యాన్ని పట్టుకోవాలా లేకపోతే దేవుణ్ణి పరిశీలించే సత్యాన్ని పట్టుకోవాలా అని మళ్ళీ ప్రశ్న ఎందుకంటే మూడే ఉంటాయి మూడే ఉంటాయి నేను జగత్తు ఈశ్వరు కాబట్టి ఈ సత్యాన్వేషణ ఎక్కడ మొదలు పెట్టాలి ఈశ్వరుడితో మొదలు పెడదామా జగత్తుతో మొదలు పెడదామా నేనుతో మొదలు పెట్టాలి దీని మీద ఒక సిద్ధాంతము కలదు మీరు దగ్గర ఆరంభిస్తే చాలా దూరం వెళ్ళగలుగుతారు దూరంలో ఆరంభిస్తే ఎక్కడికి వెళ్ళలేకపోయి అక్కడే చతికి పడతారు ఒక హోలు కాబట్టి దేవుడితో ఆరంభిస్తే మీకు ఈ సత్యాన్వేషణ ఇది దేవుడు అంటే ఎలాగా ఎలా ఆరంభిస్తారు వైకుంఠానికి వెళ్ళి మొదలు పెట్టాలన్న ఏదో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దగ్గర తోటి ఆరంభించాలి మీరు వెయ్యి మైళ్ళు ప్రయాణం చేయాల్సిన కూడా అది ఫస్ట్ స్టెప్ తోటి ఆరంభం అవుతుంది ఫస్ట్ స్టెప్ అంటే మీ కాలికి బాగా దగ్గరగా ఉన్న అడుగది అక్కడతో ఆరంభం అదే విధంగా ఇక్కడ కూడా జగత్తు యొక్క తత్వం తెలియాలన్నా ఈశ్వరుని యొక్క తత్వం అనుభవానికి రావాలన్నా కూడా అధ్యాత్మంతో ఆరంభించాలి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విజ్ఞానంతో ఆరంభిస్తాం అందుచేతనే భగవానుడు అన్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విజ్ఞానము జ్ఞానముల లోపల్లా శ్రేష్టమైనది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ జ్ఞానము లేనప్పుడు మనం లౌకిక జీవనము అంటే ధనమును సంపాదించి భోగములను అనుభవించుతా అనేది ఏదిగలదో అది ఆవశ్యకము కానీ ఈ జ్ఞానము లేని సందర్భములలో అది మనల్ని బంధిస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ జ్ఞానం లేకుంటే మనం చేసే కర్మలు పుణ్యకర్మలు సహా ఇవే మనల్ని బంధిస్తాయి మనం చేసే ఉపాసనలే మనకి బంధాలై కూతుంటాయి అంటే బంగారం సంఖ్యల బంధమైనా ఒకటి వినప సంఖ్యల బంధమైనా ఒకటి బంధం బంధం కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానము చాలా విలువైనది అని స్థుతిస్తున్నారు ఇంకేతనే మహర్షులు దాన్ని సూచించారు వేదములు దాన్ని సూచించినాయి తర్వాత బ్రహ్మసూత్ర పదములు అంటే ఉపనిషత్తుల్లో మీకు కనపడే ఆ పరమాత్మ ఆ సత్యము సత్యం అంటే పరమాత్మకే మరో పేరు సత్యము ఆ సత్యం జ్ఞానములంతం బ్రహ్మ కదా సో ఆ సత్యమును ఈచనగా చెప్పేటువంటి ఏ ఎక్స్ప్రెషన్స్ వాక్యములు ఉన్నాయో అవి వాటిని అవి కేవలము ఈ క్షేత్రజ్ఞతత్వాన్నే బోధిస్తూ ఉన్నాయి తర్వాత హేతు మధ్య వినిశ్చిత ఆ సత్యాన్ని సూచనగా చెప్పాయి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హేతుబద్ధంగా ఉంటాయి అహేతుకంగా హేతువు లేకుండా ఉండవు సందర్భం లేకుండా హేతువు లేకుండా చెప్పి ఉండవు ఇప్పుడు నేను నడిచి వెళ్తూ ఉంటే అతడితో వెళ్ళింది కాబట్టి నా పని చేరిపోతుంది అన్నాడు అనుకోండి ఏ అటు పిల్లి వెళ్ళడానికి వీడి పని చెడిపోవడానికి సంబంధండి ఏమైనా హేతు ఉందా అక్కడ ఏమైనా ఏమైనా హేతు ఉందా అటువంటి అహేతుకమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి ఏమిటి హేతు అక్కడ ఆ పిల్లి దాని దారి నది పోయింది నా పని ఎందుకు చెడిపోతుంది నా పని ఎందుకు చెడిపోతుందో తెలిసిన నేను శ్రద్ధ పెట్టకపోతే లేకపోతే దానికి కావలసినటువంటి కండిషన్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేయకపోతే చెడిపో అంతేగాని లేకపోతే ఫలింగ్ కాబట్టి ఆ రకంగా అలా ఉన్నది ఇక్కడ శాస్త్రం కేవలము గుడ్డిగా నమ్మేటువంటి విధంగా ఉన్నది కేతు మధ్య చాలా యుక్తియుక్తంగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో మీరు కొంచెం ఆటంకాలను పక్కన పెట్టుకుని అనుభవానికి తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వినిస్థితి అనుభవపూర్వకంగా ఉంటుంది మీరు కనుక మీ మనస్సులో ఉండే ఆటం మీరే మీరే జ్ఞానానికి ఆటంకం జ్ఞానానికి ఆటంకం వేరే ఎవరు ఉండదు మీకు మీరే అడ్డు కాబట్టి మీ వికాసానికి మీరే అడ్డు ఉంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ జ్ఞానం మీరు మీ జీవితంలో ఇప్పుడు నెక్స్ట్ జన్మ కాదు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఇది క్షేత్రజ్ఞ జ్ఞానం యొక్క మహిమ భాష్యం హేతుమద్ది యుక్తియుక్త అంటే మన మనకి కొంత యుక్తి ఉంటుంది యుక్తి ఉండాలి యుక్తియుక్తంగా ఆలోచించటం క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంత స్పష్టంగా కరెక్ట్గా ఆలోచించటం క్లియర్గా ఆలోచించటం తెలుసు ఆ హేతుహేతుమద్భావం లేని వాక్యాలను Uh, I, I failed to understand that I had no answer. I seemed afraid to pay attention toety-p��. I knew these future priorities. There was a minimum amount to me. But when I 5mlsore Senin did sink, I realized what I saw now. How did I learn just? Man, I pray I went to you know its work. What kind of many barriers experience was that you didn't realize. I wonder if I saw you didn't know about thing. You see Tren undergraduate training that became Krachal okay. భోజనం చేయడానికి అనుకూలమైనటువంటి పద్ధతి అరిటాకు అంతే తప్ప అరిటాకులో భోజనం చేసేస్తే అదేదో ఆరోగ్యం వచ్చేస్తుంది అని ఎలా వచ్చింది కాదు ఆయుర్వేదంలో చెప్పాయి ఎక్కడ చెప్పారో చెప్పినది ఆయుర్వేదం ఇలాగంటే తలా సోఖాలు లేని మాటలు మాట్లాడుకో నేను ఉంటే దృష్టాంతం చెప్పాను అంటే అదే అవ్వక్కర్లేదు ఇంకో గతంలో దృష్టాంతం ఏమి ఎవరన్నా చెప్పగలిగితే చెప్పచ్చు కూడా నా కోసం దృష్టాంతం నేను చెప్తాను కాబట్టి అదిటాకు తేలికగా లభిస్తుంది మనం వస్తువును పాటు చేయక్కర్లేదు ఉన్న వస్తువును సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది మనం దీనికోసం పరుగులు పరిగెత్తక్కర్లేదు మార్కెట్ వెళ్ళి కొనుక్కు రానక్కర్లేదు సిద్ధంగా వెనకాల ఒడ్లో ఉండే ఆర్ కొనుక్కొచ్చి దాంతో భోజనం అయిపోతుంది సింపుల్ లైఫ్ కి చక్కటి దృష్టాలు అది ఆయుర్వేదంలో చెప్పారు అది అదంతా కూడా వ్యూఆర్ బ్లఫైడ్ బ్లఫింగ్ అంటే తెలియకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అర్ధాత్మ భోజనం కాదు పుష్టికరమైన ఆహారం అనగానే తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా భుజిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు అంతేగానే కాబట్టి అహేతకంగా మీరు మాట్లాడడానికి వీరు థింకింగ్ షుడ్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ నేను ఒక చోట దక్షకు వెళ్ళాను దక్షకు వెళ్తే పెరుగు ఇచ్చి నేను ఒక భోజనాన్ని కూర్చోబోతున్నా ఆగ నారాయణ ఏమైతే మళ్ళీ లడ్డూ ఇవ్వలేకపోతే ఏదో పట్టుకో పడుతుంది అయ్యాలి పెరుగు ఉప్పు పట్టుకో సార్ నేను చెప్పాను లేకపోయిన చెప్పారు అది అయితే ఎందుకు వద్దు సార్ ఇంకా పెరుగుకి రాలేదు మరియు పుట్టి పెరుగుదే ఐ డోంట్ వాంట్ ఇట్ నేను ఉప్పు తిన్నాను ఉప్పు తింటే ఉన్న బీపీ ఇంకా పెరిగి రోగం వస్తుంది ఉప్పు తినకూడదు తింటున్న ఉప్పు తగ్గించాలి మళ్ళీ ఉప్పు మీద ఎందుకు కూడా ఉప్పు ఒడ్డించడమే తప్పు అసలు ఆ పద్ధతి మానేసేయాలి షుడ్ సాట్ సర్వీ సా డోంట్ డూ దాట్ అంటే కాదు అది అది లేకుండా తినకూడదు అని చెప్పారు ఎవరు చెప్పారు తినకూడదు అది చెప్పిన వాళ్ళని ఒకసారి మీరు తీసుకురండి తర్వాత మీరు చెప్పిన మీరు వెంటనే ఎందుకు అడగలేదు ఎందుకు ఎందుకు అని మీరు అడగల కం లేదా ఎందుకు అడగలేదు కాబట్టి మధ్య కాబట్టి చిన్న విషయాన్ని కూడా నేను చిన్న విషయాల్లో మిస్టేక్స్ చేస్తూ పెద్ద విషయాల్లో తప్పనిసరిగా మిస్టేక్స్ చేసిపో I love God. Da snail assdarent hoe ko especially. And the dragon Duwamba Prashta separatie goes my own. If you take care of the smaller... The bigger will take care of itself. When we leave audge with a prequel coaching professional where the way, clarity of thinking is not present... Like Only to remember nothing. Once we are happy, it would take care of much of ourselves. Even as if we are coming forward, we will stay on our journey. But the clarity of thinking is most important. అది మనం గమనించాలి హేతుమద్ది వినిశ్చిత హేతుమద్ది యుక్తి యుక్త యుక్తియుక్తంగా ఉండాలి శంకర భగవత్పాదు యుక్తికి చాలా ప్రముఖ స్థానాన్ని ఇస్తూ ఉంటారు ఆయన ఏమంటారు శృతి స్మృతి న్యాయము అంటూ శృతి అంటే వేదంలో చెప్పింది స్మృతి అంటే ఋషుల యొక్క ఋషులు తమ పుస్తక రూపంగా మనకు లభ్యమవుతుంట అలా ఏం చెప్పినాకు అది స్మృతి ఇప్పుడు భగవాన్ నమహర్షి చెప్పిన వాక్యాలు ఏవో ఉంటాయి దాని పేరు స్మృతి ఏదోపనిషత్తుల్లో చెప్పిన విషయాలు ఉంటాయి అది శృతి మీరు యుక్తిని అప్లై చేయాలి ఆ రెండింటికి కూడా అప్పుడు కరెక్ట్ అండర్స్టాండింగ్ శృతి స్మృతి ఏదైనా సరే ఆ విధంగానే స్వేతలింత అంతవరకు మరో రకంగా స్వేకరింత రాదు ఆ విధంగా జీవితాన్ని సత్యాన్వేషణ వైపు అభిముఖంగా చిక్కుకోవాలి చాలా అవసరం లేకపోతే పీపుల్ లివింగ్ ట్రబుల్ దాని పేరే సంసారము అంటే నూపై నిశ్చయ ప్రత్యో నిశ్చిత ప్రత్యయోత్పాదకై అంటే ఈ వాక్యములు ఎలాంటి వాక్యములు ఇది నిశ్చితమైన అంటే ఖచ్చితంగా మీరు బుద్ధితోటి తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోదగిన జ్ఞానమును కలిగిస్తాయి నిశ్చయం ఉంటే జ్ఞానం అటువంటి జ్ఞానము మీరు కలిగిస్తాయి ఇప్పుడు ఉదాహరణకి నేను దృష్టాంతం చెప్తాను ఏదైనా ఒక వ్యాధి ఉన్నదనుకోండి వ్యాధి సహజంగా ఉంటుంది వ్యాధి అనేది లేని మానవుడు ఎవడో ఉండడు వ్యాధి ఉంటుంది ఇప్పుడు భగవాన్ రమణ మహర్షికి వ్యాధి వచ్చింది రామకృష్ణ గురుదేవుడికి వ్యాధి వస్తుంది అందరికీ వ్యాధి వస్తుంది ఎందుకంటే వారు మహాత్ములు కదా అంటే మహాత్ములేదు వారు ఆత్మస్వరూపంలో మహాత్ముడు కానీ దేహం మహాత్ముడు కాదు దేహానికి మామూలుగా మిగతా దేహాలకున్నట్లుగానే ఉంటుంది దేహం కాబట్టి వ్యాధి రావడం సహజం వ్యాధి వస్తుంది ఇప్పుడు వ్యాధి వచ్చిన సందర్భంలో క్షేత్రజ్ఞ వివేకము గలవాడు వాడు ఆ వ్యాధిని జీ దాన్ని నిర్వహించే విధానము క్షేత్రజ్ఞ వివేకము లేని అజ్ఞానం మూర్ఖుడు అంటే క్షేత్రజ్ఞ వివేకం లేని వాడు అని అర్థం అంటే కానీ లోక దృష్ట్యా మూర్ఖుడేం కాదు లోక దృష్ట్యాట్టివాడు ప్ర ఉద్యోగాలు చేసుకున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు కర్మలు చేస్తాడు పూజలు చేస్తాడు దానాలు ధర్మాలన్నీ చేస్తాడు కానీ క్షేత్రజ్ఞ విజ్ఞానమే లేదు ఆయనకు ఏదో వ్యాధి వచ్చింది అందరికీ వచ్చినట్టే ఆయన ఆ వ్యాధిని ఏ విధంగా నిర్వహించగలిగినప్పుడు వెరీ సింపుల్ వెరీ ప్రాక్టికల్ క్షేత్రజ్ఞ విజ్ఞానం కలిగిన వాడు ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ వల్ల ఆ వ్యాధిని సరళంగా నిర్వహించుకోగలుగుతాడు దాన్ని చాలా సరళంగా నిర్వహించుకోగలుగుతాడు క్షేత్రజ్ఞ విజ్ఞానం లేని వాడు ఆ వ్యాధికి చాలా పేదను తను చాలా ఎక్కువ దుఃఖాన్ని అవసరమైన మేర కంటే అధికమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆ వ్యక్తి మూలంలో చుట్టుపక్కల వల్ల కూడా ఎక్కువ దుఃఖానాన్ని చేస్తుంది విషయా కాబట్టి ఈ క్షేత్రజ్ఞ విజ్ఞానం అన్నది ఇట్ ఈస్ మీడియట్ నాట్ మీడియట్ మీడియట్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఇట్ ఈస్ సంథింగ్ మీరు బుద్ధితో తెలుసుకోదగ్గది జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశము కలదు అటువంటి విజ్ఞానం అంటే దేహము నేను నేను అంటే క్షేత్రజ్ఞుడను క్షేత్రమును తెలుగు మాడను ఇదిగో ఇది క్షేత్రము దేహం భాగము ఆ తేడా ఆ వివేకం ఆ గ్యాప్ ఆ గ్యాప్ మీరు ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడు అదే వ్యాధి అంత ఎక్కువ పేదను కలిగించే తేలికగా దానిని నిర్వహించగలుగుతాను ఓ మందు మాకు వేసుకుని మీరు హ్యాండిల్ చేయగలుగుతా ఇప్పుడు దేహమునకు రోగము గలదు కనుక మందు అవసరము అనే విషయం దానికి నేను రోగిష్ఠి వాడిని అన్నదానికి ఎంత తేడా ఉందో అసలు మీరు ఊహ కూడా చేయలేదు నేను రోగిష్ఠివాడిని అంటే అజ్ఞానం అది అవివేకము అంటే క్షేత్రజ్ఞ క్షేత్ర వివేకము లేని సందర్భం నేను రోగిష్ఠివాడిని వివేకము ఉన్నప్పుడేమిటి దేహము ఎప్పటికైనా కూలిపోయితే దీనికి ఈ వ్యాధి వచ్చినది కాబట్టి దీనికి మనం దీన్ని మనం ముక్తి వ్యక్తంగా దీని దగ్గర యోగ్యమైన మందులు వేస్తే బాగుంటుంది అని మందు వేయగలు ఎంత డిఫరెన్స్ కొడుతుంది చాలా పెద్ద డిఫరెన్స్ కొంటున్నాడు నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయన ఆయన నా దగ్గరికి పేషెంట్స్ ఆయన సర్జరం అలా కోసుకో ఉండడం ఐసీయూలో పడేసుకో ఉండడం జనాల్ని ఏదో కోసుకో ఉండడం కుట్టేసి ఐసీయూలో వేసేది వాళ్ళు ఐసీయూలో మత్తు మందు దిగిపోయిన తర్వాత అప్పుడు ప్రారంభం అసలు సమస్య అంతవరకు ఏముండదు చాలా మంది కోసిన దానికి భయపడతారు కోసానితో ఉండదు ఎందుకంటే మీకు తెలియదు ఉండదు మీకు ఎలాగో తెలియని తెలియదు వాళ్ళు కోసలోకి వస్తారు కుట్టేస్తారు కోసిన వాళ్ళని కుట్టేస్తారు అయిపోయింది ఐసీయూలో పడేస్తారు పాలేసినప్పుడు మీకు తెలువ వస్తుంది అప్పుడు కూడా ఏమున్నాయి ఆ మొత్తం ముందు దిగిపోయిన తర్వాత అసలు సమస్య అప్పుడు ప్రారంభం అవుతుంది అక్కడ నుంచి ఒక వారం రోజులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరు పేషెంట్స్ కొంత వైరాగ్యము ఈ జీవితము నశ్వరము దేహము నశించేదే ఇ దేహము నేను కాదు నేను ఆత్మస్వరూపులను అని కిషాయగానైనా ఆ మాత్రం స్పిరిచువాలిటీ అంటారు బ్యాక్ గతస్కాలి స్పిరిచువాలిటీ అధ్యాత్మ జ్ఞానం శిచాయుగాలైన ఆయన అధ్యాత్మ జ్ఞానం గల పేషెంట్ ఐసీయులో తక్కువ ఇబ్బంది పడతాడు తొందరగా కోరుకుంటాడు ఈ అధ్యాత్మ జ్ఞానము సుఖరాము లేక లేక వాడు కేవల లౌకికుడు కావచ్చు లేకపోతే యజ్ఞాల యోగాలు చేసిన వాడు కూడా అయి ఉండవచ్చు కానీ అధ్యాత్మ జ్ఞానము సుఖరాము లేనివాడు ఐసీయులో చాలా ఎక్కువ పీడను పొందుతాడు తర్వాత వాడు కోలుకోవడం కూడా చాలా ఆలస్యం అవుతుంది అని రాష్ట్రం చెప్పారు చెప్పండి మీరు ఇప్పుడు క్షేత్రజ్ఞ వివేకము చాలా ఇంపార్టెంట్ వివేకం మంచిది మహాభూతాన్యహంకార బుద్ధిర వ్యక్తమేవ ఇంద్రియానిందైతం చ పంచ చేయోచరాఖం దుఃఖం సచేతనా ఏతత్ సమాసేనా సవిముదాహృత ఏతత్ క్షేత్ర క్షేత్రంతో ప్రారంభించాలి సో స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి స్థూలాకు సూక్ష్మం ప్రపంచే అన్న సూత్రం స్థూలంతో మొదలుపెట్టి సూక్ష్మ దిగురికి వెళ్ళాలి ముందే ప్రారంభంలోనే సూక్ష్మంతో మొదలు పెట్టకూడదు అన్నప్రాసంలోనే ఆవకాయ అన్నలాగా ఉండకూడదు స్థూలంతో మొదలుపెట్టాలి ఓకే స్థూలము అంటే ఇది అని క్షేత్రంతో మొదలు పెట్టాలి ఇది క్షేత్రమే క్షేత్రము ఏమిటి క్షేత్రము ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్ ఇప్పుడు కారు అంటారు కారు మోటారు అంటారు అంటే మీకు ఆ పదప్రయోగాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది అది ఒక సింగిల్ ఐటమ్ అని అనిపిస్తుంది మోటారు అది సింగిల్ ఐటమ్ ఆది సింగిల్ ఐటమ్ కాదు అది ఒక అసెంబ్లీ అసెంబ్లీ అనేకములైన అవయ అవేతములైన భాగములను తీసుకొచ్చి వాటిని తీర్చితే దానికి పెట్టుకున్న ముద్దు పేరు మోటారు అని అసెంబ్లీ సో ఛాసిస్ వీల్స్ డోమ్ ఇంజిన్ అని ఇలాగా రఫ్ గా ఓ డజన్ పార్ట్స్ చెప్పచ్చు ఇంకొంచెం లోతుకు వెళ్తే ఇంకా ఎక్కువ పార్ట్స్ ఉంటాయి సార్ ఇది మోటార్ రథము పూర్వం కాలం వాళ్ళు రథము అని రథము కూడా అంతే చక్రములు మా ఆయన డ్రైవర్ గారు ఆ రథ సా కూర్చునే తోపు ఏదో పూబరము అనేది ఆ రథ యజమాని కూర్చునేటువంటి కుర్చీ లాంటిది లోపల మంచి సోఫా లాంటి సీటు చక్రములు దానికేమో కళ్ళము గుర్రాలను కట్టేసినటువంటి ఆ యోక్కు ఇలాగే అవయవాళ్ళనుకుంటారు కాబట్టి అదే రసము మోటారు ఈ దేహాన్ని రథంతో కూ ఆత్మానం రచనం వృద్ధి శరీరం రథం రథమయ్యేవారు పూర్వకాలం మోటార్ కారులు లేవు కనుక రథమయ్యారు ఆ రథం అనే పదంలో ఇప్పుడు మీరేం పెట్టుకోవచ్చు మోటారు అని పెట్టుకుంటే సరిపడచ్చు దేహం ఇప్పుడు రథం ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు సో రథం కావాలంటే కూడా కనపడదు మోటారు అని పెట్టుకుంటే సరిపడదు ఆ కాలంలో రథం అనే మాత్రం బాగుంది ఈ కాలంలో మోతారు అని అంటే సరిపో సో ఈ దేహము ఇది రథము వంటిది లేకపోతే మోతారు వంటిది దీంట్లో ఏముంటాయి సో అని చెప్పబోతున్నారు ఇప్పుడు అవతారి స్థుత్య అభిముఖి భూతాయ అర్జునాయ ఆహా క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమును వివేకము తేడాగా తెలియక అది వివేకం తేడాగా తెలియక ఆ వివేకమును చాలా పొగిటినాడు శ్రీకృష్ణుడు చూపించినాడు ఎందుకంటే మనిషి అంతల్లా దాన్ని ప్రజెన్స్ తేకపోతే ఒక మూర్ఖత్వంలో ఉండిపోతాడు ఒక రకమైన కాంప్లెసెన్సీ అంటారు ఉదాసీన దృష్టితో ఉండిపోతాడు ఆయనకి మనం చేయాల్సిందే ఉందండి బాగా డబ్బులు సంపాదించాము ఇల్లు ఇల్లు కట్టాము ఇల్లు కట్టేసాము పెళ్లి నదువులు చెప్పిన చేసే వాళ్ళు ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు వెళ్ళిళ్ళు చేయడం కూడా మన బాధ్యత మనమే పెళ్లి చేసేస్తాం అయిపోయింది ఇది ఇప్పుడు రామకృష్ణ అనుకుంటున్నా ఒకసారి కాశీ వెళ్ళి వచ్చేసి కాళాష్టం చేసేసి బంధువులు నలుగురికి భోజనం అయిపోయింది కష్టపూర్తి చేసుకుని మళ్ళీ సన్నయమాలను పెట్టి ఫోటో ఆపులు పెట్టేసుకుంటే అయిపోయింది ఇంకేమో జయాల్సిందే ఇంకేమి లేదు అనుకుంటారు జనం వల్ల ఆ సంసారం భారము కింద నలిగిపోతూ ఉంటారు బయటికి చెప్పరు ఆ సంసార భారం కింద నలుగుతూ ఉంటారు సతమతం అవుతూ ఉంటారు సో అది కారణం ఏమంటే ఆ క్షేత్ర వివేకము లేకపోవడం చద వివేకం ఉంటేనే వైరాగ్యం ఉంటుంది వివేకం లేకుండా వైరాగ్యం ఉంది వివేకం లేని వాడికి వైరాగ్యము చాలా బరువు అవుతుంది ఫోర్స్ ఎన్ఫోర్సింగ్లో ఉంటుంది అదే వివేకం ఉందనుకోండి వైరాగ్యము చాలా సరళంగా ఉంటుంది సహజంగా కూడా ఉంటుంది స్పాంటేనియస్ గా ఉంటుంది వివేకం ఉన్నవాడు ఇప్పుడు డబ్బే సర్వస్వము అనే ఉన్నవాడు లోహి వాడు దానం చేస్తారు చాలా కష్టపడుతూ దానం చేస్తారు క్లేషంతో దానం చేస్తారు అదే ఐస ఐసాతో కూర్చుని కదిలేదు డబ్బు కసలే ఇవలేమీ లేదు డబ్బు యొక్క విలువ ఏమీ లేనే లేదు ఈ డబ్బు ఇలా పోదిస్తూ ఉండడం అన్నది అదంత తెలియని పని కాదే కాదు అని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు దానం చేయడం అన్నది వాడికి చాలా సరళంగా ఉంటుంది అలా ఇప్పుకుంటూ వాడికి ఇవ్వడం చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఎందుకంటే ధనం యొక్క విలువ అది ఆత్మస్ ధనం యొక్క విలువ బాగా తెలుసుకుంటుంది నీకు ఇంతే విలువ తప్ప ఎక్కువ విలువ లేదు అని తెలుస్తూ ఉంటాం వైరాగ్యం కాబట్టి వివేకము చాలా ముఖ్యం వివేకం వల్ల చక్కటి వైరాగ్యం కూడా జీవితంలో నిర్మాణం అవుతుంది వివేక వైరాగ్యములు లేని జీవితము దుఃఖ భాజనం అయిపోతుంది ఎవరి జీవితంలో కొంచెం వయస్సు వచ్చేప్పటికైనా కనీసం పెద్ద వయస్సు వచ్చినాటికైనా వివేక వైరాగ్యాలు నిలబెట్టుకోగలిగినట్లయితే వాళ్ళు తప్పకప్పు ప్రాప్తులు కాబట్టి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము ఇంత అధికంగా ప్రశంసించి అప్పుడు అర్జునుడు అప్ప అంత గొప్పదా ఈ క్షేత్రజ్ఞ విజ్ఞానం అది ఎవరికో చెప్పవా అని అభిముఖంగా సంసిద్ధుడుగా ఉన్నాడు పురుషు ముందు సిద్ధంగా ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు క్షేత్రాన్ని చెప్తున్నాడు క్షేత్రాన్ని కూడా ఊటే విస్తారంగా చెప్పడం సింపుల్ గా సమాసేన సమాసంగా చెప్పడం గీత యొక్క పద్ధతి గీతలో ఊరికే విస్తారంగా చెప్పడం మొత్తం శాస్త్రం అంతా కూడా ఆరు వందల చిల్లర శ్లోకాల్లో వచ్చి వస్తుంది ఏడు వందలు ఉన్నాయంట ఏడు వందలు ఉన్నాయి గీతా శ్లోకాలకి ఏదో ఇతర శ్లోకాలు గీత శాస్త్రం చెప్పినవి సుమారు ఆరు వందల పాటు ఆరు వందల యాభై ఉంటుంది కాబట్టి సమాసంగా చెప్తున్నారు ఇది ఈ క్షేత్రం అనేది ఒకటి కాదు క్షేత్రజ్ఞతత్వము ఒకటి అది ఒకటి ఎటువంటి ఒకటి రెండవది లేని ఒకటి అద్వయము కానీ క్షేత్రము అది గుంపు కలగా అన్ని అనేక రకాలు వచ్చి కలిసి క్షేత్రం అవుతుంది సో ఆ క్షేత్రాన్ని ఇప్పుడు వర్ణించుకున్నారు చూడండి మహాభూతములు పంచమహాభూతములు అంటే ఇక్కడ ఈ పృథివి జలము అలాంటి స్థూల పంచమహాభూతాలను తీసుకోకూడదు ఎందుకంటే ఇంద్రియ కంటికి కనబడేవి అని తర్వాత చెప్పబోతున్నారు అవి స్థూలభూతములు మళ్ళీ వేరే లెక్క పెట్టబోతున్నారు కాబట్టి ఇక్కడ పంచ మహాభూతములు అంటే సూక్ష్మములైన పంచభూతములను తీసుకోవాలి ఇది ఎలాగంటే చూపు చూపు అది తేజస్సు అనే దేవత యొక్క రూపము తేజస్సు అనే భూతము పంచభూతములు ఐదు భూతములు ఉంటాయి కదండి ఏమిటి స్థూలములు ఏమిటి పృథివీ ఆప ఆప అంటే జలములు ఆప తేజ వాళ్ళు ఆకాశ ఇవి అయింది కదా పంచభూతాలు తిప్పూ ఉన్నాయి చూడండి మీరు బీచ్ ఒడ్డుకు వెళ్ళి నిలబడ్డారనుకోండి మీరు పంచభూతముల ఒడిలో ఉంటారు లేదా సిటీ లోపలికి వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ట్రాఫిక్లు రోడ్లు ఉంటాయి పంచభూతాలన్నీ తెలుసుకోవడం కష్టం అవుతుంది ఎక్కడ పంచభూతాలే కానీ తెలియడం కష్టం అవుతుంది కానీ బీచ్ ఒడ్డుకు వెళ్ళారనుకోండి నేల మీద నిలబడ్డారు పైన ఆకాశం ఉన్నది ఎదురుకుండా జలములు గలము గాలి బాగా వీచుతూ ఉంటుంది ఏమంటే చలికాలం అయితే చలి వేస్తూ ఉంటుంది వేసవకాలం అయితే వేడిగా ఉంటుంది ఆ వేడి ఐదు పంచభూతములు కూడా మీకు స్పష్టంగా అనుమానం ఇవే పంచభూతము ఈ పంచభూతములు కేవలం బయట ఉండడమే కాదు మన లోపల కూడా అవే ఉన్నాయి దేహం కూడా అవే ఉన్నాయి క్షేత్రంలో కూడా అవే ఉన్నాయి ఈ పంచభూతములు మీకు అనుభవానికి వచ్చేది స్థూల పంచభూతములు అంట అది సూక్ష్మము నుంచి వచ్చాయి ఇది ఎలాగంటే ఫ్యాన్ తిరుగుతోందనుకోండి అది స్థూలం అది ఆ విధంగా తిరగడానికి హేతు లోపల ఎలక్ట్రిసిటీ అది సూక్ష్మం సో సూక్ష్మము స్ఫూలము అని కదా సో ఈ పంచభూతములే ఇప్పుడు పృథివీ ఉన్నదనుకోండి అది స్థూలం దాని సూక్ష్మరూపము ధ్రాణేంద్రియము అంటే గంధమును గ్రహించేటువంటి ముక్కు ముక్కు అంటే ఈ ఫిజికల్ ఫిజికల్ కాదు భౌతికమైనది కాదు ఎనాటామికల్ ముక్కు కాదు ఎనాటమీకి సంబంధించిన ముక్కు కాదు ఇక ఓన్ ఉంటుంది రెండు పుటలు ఉంటాయి మధ్యలో ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఉక్కు పొడవు పెట్టుకోవచ్చు అది కాదు ముక్క ఇంద్రియం అంటే గంధమును గ్రహించే అత్యంత సూక్ష్మమైన ఇంద్రియము అది లోపల ఉంటుంది ఆ ఇంద్రియం ఎప్పుడైనా బాగా రొమ్మ పడితే అది మూసికుపోతుంది మిగతా ముక్కు బాగానే ఉంటుంది కానీ అది మూసుకుపోతుంది ఎవరో ముక్కు ఎందుకు పెట్టినాడు దేవుడు అంటే కళ్ళజోడు పెట్టుకుంటుంది కళ్ళజోడు పెట్టుకుందుకు పెట్టాడా ముక్కు అది ఫిజికల్ చెవులు ముక్కు కళ్ళజోడు పెట్టినందుకోసం పెట్టాడా కాదు అది ఫిజికల్ ఎక్కువ ఇంద్రియము గంధమును గ్రహించటానికి చెవులు శబ్దమును గ్రహించటానికి చెవులు సూక్ష్మమైన ఆకాశము చెవులు సూక్ష్మమైన ఆకాశం లోపల ఆకాశం అవుతుంది ఎప్పుడైనా మీరు స్నానం చేసేప్పుడు చెవులోకి నీళ్లు వెళ్ళే అనుకోండి ఎప్పుడు మీరు గైరీ వినపడతాయి ఎందుకంటే ఆ చిన్న ఆకాశం ఉంటుంది లోపల అది ఇంద్రియం అది వంతా కవర్ అయిపోతే నేళ్లతో మీరు ఎయిరి వినపడుతుంది ఆ మళ్ళీ పోతే మళ్ళీ చక్కగా కాబట్టి ఈ ఆకాశం సూక్ష్మ ఆకాశము చెవి చెవంటే వినికిది చెగోడిని కాదు వినికి ముక్కు అంటే గంధమును ఆధ్రాంచే ఇంద్రియము ఘానేంద్రియము ఇది స్తోత్రేంద్రియము కన్ను చక్షుడింద్రియము రూపమును చూసేటువంటి ఇంద్రియము రూపమును కూర్చు కంటికి కూడా అలంకారాలు చేసుకుంటారు అలంకారం ఉన్నది బాహ్యం అది స్వూరానికి అలంకారం చూపుకి అలంకారమే ఉంటుంది చూపుకు అలంకారమే ఉంటుంది చూపు సూక్ష్మం హూత అలాగే చర్మము స్పర్శక్తి ఉంటుంది స్పర్శ స్పర్శ జ్ఞానం మీకు టెంపరేచర్ పెరిగిందని మీకు తెలుసుకోండి మీకు ముందే తెలుసుకుంటుంది ఎండ ఎక్కువ ఉన్నది పార్టీ కోరు ఉండు ఉంటుంది కదా అని తెలుసుకోండి అప్పుడు వెళ్ళి ధర్మమెటర్ చూస్తే పార్టీ కూడా ఉంటుంది ఆ స్పర్శేంద్రియానికి ఆ శక్తి గలదు సో స్పర్శేంద్రియము సో ఇదే రసాన జిప్ప అంటే ఋషులను తెలుసుకునే ఇంద్రియము ఈ ఐదు సూక్ష్మభూతములు సూక్ష్మ మహాభూతములు అంటే సృష్టి అంతా ఉన్నాయి ఇవి ఈ దేహమునందు కూడా గలవు అలా ఐదు అంటే భూతాన్ని కాబట్టి మీరు దేహాన్ని చూసేప్పుడు ఎలా చూడాలంటే ఇదిగో ఈ దేహము ఇది దీని ఎందు ఐదు ఇంద్రియములు గలము ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ ని మీరు ఓపిక గా దీన్ని సెటిల్ ఇక్కడ ఎలా చెప్తారంటే బ్రహ్మాండములో ఏది ఉన్నదో అదియే ఈ దేహమునందు ఉంటుంది దీన్ని పిండాండము బ్రహ్మాండంలో ఎదుగుతే అది పెండాండములో ఉండుము పిండాండములో ఏదుతే అదే బ్రహ్మాండములో ఉండుము కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంలో సూక్ష్మ పంచభూతములు సూక్ష్మ రూపంగా ఉన్నాయి అదేవిధంగా మన పిండాండమునందు కూడా సూక్ష్మ పంచభూతములు గలవు సో బ్రహ్మాండంలో సూక్ష్మ పంచభూతములు శబ్దస్పర్శ రూపరస గంధములు రూపంగా ఉంటాయి శబ్దస్పర్శ రూపరస గంధములు బ్రహ్మాండంలో ఉంటాయి అవి ఇక్కడ ఎలా ఉంటాయి శబ్దానికి చెవి ఇంద్రియము శ్రోత్రము స్పర్శకి చర్మము త్వక్ రూపమునకు చక్షు కన్ను రసమునకు జిహ గ్రా గంధమునకు ఘ్రాణము ఆ రూపంలో కాబట్టి ఈ సూక్ష్మ పంచభూతములు బ్రహ్మాండంలో ఉన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా వ్యాఖ్యానం చేస్తామంటే బ్రహ్మాండమంతా కలిపి ఒక దేహం ఒక క్షేత్రం అది ఆ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు ఎవరు హిరణ్య గర్భుడు అయిన జీవుడు హిరణ్య గర్భుడు బ్రహ్మాండ దేహానికి క్షేత్రజ్ఞుడు హిరణ్య గర్భుడు ఈ పిండాండ దేహానికి క్షేత్రజ్ఞుడు ఎవరు నేను నేను ఓకే అయితే బ్రహ్మాండ దేహములకు పిండాండ దేహములకు తేడా ఏమిటి తేడా ఏమీ లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫీకి లైవ్ కర్సన్ కి తేడా ఏమిటో అంతే గులిగులి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి అది ఇంచ్ బై ఇంచ్ ఉంటుంది లేకపోతే టూ ఇంచెస్ బై టూ ఇంచెస్ ఉంటుంది వీడు ఎంత ఉంటాడు వీడు సిక్స్ ఫోర్ తర్వాత దానికి దీనికి కరస్పాండెన్స్ ఉంటుంది అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది సైజు తక్కువ అదే అలాగే బ్రహ్మాండ దేహమునకు ఈ దేహమునకు తయారేయాలి బ్రహ్మాండ దేహంలో ఏవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి బ్రహ్మాండ దేహానికి కూడా ఒక ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ దీనికి కూడా ఉంటుంది బ్రహ్మాండ దేహము కూడా ప్రళయ కాలంలో నశించిపోతుంది ఇది దీని టైం వచ్చినప్పుడు ఇది కూడా నశించిపోతుంది ఏది తేడా బ్రహ్మాండ దేహము పుట్టింది ఈ దేహం కూడా పుట్టింది పుట్టడం అంటే ప్రకటమగుతా అని అర్థం సో కాబట్టి బ్రహ్మాండే తత్పిండాండే బ్రహ్మాండ దేహమునందు శబ్దస్పర్శ రూపరస గంధములనే ఐదు సూక్ష్మభూతములు ఉన్నట్లుగానే అవే ఈ పిండామునందు ఉన్నప్పుడు ఇంద్రియములుగా అవే వాటికే ఇంద్రియములు అని పేరు అవే ఇంద్రియములుగా ఇక్కడ ప్రకటన అవుతూ ఉంటాయి ఇది క్షేత్రం యొక్క ఒక ఆస్పెక్ట్